సంకీర్తన సంఖ్య నాలుగు వందల ముప్పై ఏమియుగవద్దు ఇంతలో మోక్షము దీమపు విజ్ఞానమే దివ్యత్తు పలము పాపచింతమదిలోన భారకుండ నిలిపితే చేపట్టి దానములెల్లా చేసినంత పలము కోపానలములోన కోరికలు వేల్చితేనే ఏపున యజ్ఞాలు చేసి ఏచినంత పలము కనకముపై ఆశ కాదని పోదొబ్బితేనే తనకు వేవేలు ఘోర తపముల ఫలము వనితల మోహముల వలబడకుండితేనే దినము కోటి తీర్థాలు తిరిగిన పలము శ్రీవేంకటేశ్వరు చేరీ కులుచుటే ధావతి లేని తన జన్మ ఫలము భావించి ఆచార్య పాద పద్మూలమే సవధానమున సర్వశాస్త్రధఫలము